ప్రార్థన చేస్తానండి పరశుద్రవ మా తండ్రి ఏస మీకు వందాలైనా మహోన్నతుడ సర్వోనతుడ మా దేవ మీకు వందనాలు ప్రభాయ గర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జ లెక్కల సురక్షితంగా మీ ప్రాంతాన్ని నడిపించినారు దాన్ని మీకు వందనాలి ప్రభా ఇక్కడ మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరచలాగన ఘనపరచలాగనా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ప్రభా మా జీవిత కాలము ఆ యొక్క మేము నెరవేర్చు చాలా అందుకు నిమిత్తం ఏర్పరచుకున్నారు కాబట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి ఈ యొక్క సాయంత్రం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఆత్మీయ నడిపిచేయండి మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా కాపాడండి ప్రతి వాక్యత్యాన్ని గ్రహించి దాన్ని మేము మా జీవితానికి అవలంబించుకోవాలా దాన్ని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన తండ్రి ఆమె ఫెబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము మలాఖీ గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాము ఒక నాలుగు వారాల నుండి పోయిన వారం మనము మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం ఈ రోజు రెండవ అధ్యాయాన్ని ముగించబోతున్నాం దానికంటే ముందు ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను హబక్కు రాసిన గ్రంథము హబక్కు రాసిన గ్రంథము రెండవ అధ్యాయం హబక్కు గురించి మనం కొన్ని కొంతకాలం క్రిందట దీర్ఘంగా ధ్యానించినం అది దేనికి సంబంధించింది హబక్కు గ్రంథంలో చూసినప్పుడు ఇస్రాయల్ ఎంత భయంకరంగా జీవించారు నన్నెందుకు ఆ యొక్క పాపం ని దేవా అని మొరపెట్టినవాడు ఇచ్చినవాడు ఈ యొక్క ప్రవక్త సాధారణంగా ఏడ్చే ప్రవక్తలు తక్కువ కనిపిస్తారు లేక ఏడ్చే యాజకులు కూడా తక్కువ కనిపిస్తుంటారు మన కాలంలో ముఖ్యంగా ని ఈ ప్రవక్త ఏడ్చుచ్చు ప్రార్థన చేసే ప్రవక్త ఆ రీతిగా చాలా మంది మనకు కనిపిస్తా ఉంటారు బైబుల్లో మన జీవితం కూడా అదే రీతి మనము కన్నీళ్లు విడుస్తూ అనే సన్నిధిలో కనిపెట్టుకోవాలన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది రెండవ అధ్యాయంలో ప్రవక్త జీవితం ఎట్లుంటది అన్న విషయాన్ని మనం మన సేవ జీవితం కూడా ప్రవచనానికి సంబంధించింది ఎందుకంటే కళ్ళం బైబుల్ ప్రాఫసీ అంటున్నాం దీన్ని మనం బైబుల్ ప్రవచనం సంబంధించిన కార్యక్రమాలు కదా కాబట్టి బైబుల్ ప్రవచనం లేక ప్రవచించేవాడు మనము ప్రవచనం అని చెప్పుకుంటలేం కానీ ప్రవచన వరం కొరకు ఆసక్తితో ఆపేక్షిస్తున్న వాళ్ళం మనం మనకి ప్రభువు చూపిస్తున్నాడు ఎందుకంటే పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది మీరు ఆసక్తితో ప్రవచన ఆపేక్షించమని అన్ని కొలు రకరకాల విషయాల ఆసక్తితో ఆపేక్షిస్తున్నారు భాషల వరం కృప కృపాలలో రకరకాల వరాలు అద్భుతాలు చేయవరము స్వసత వరము ఇట్లా రకరకాల వాళ్ళ గురించి ప్రయాసపడుతున్నారు మనుషులు సరే ఎందుకు ప్రయాసపడుతున్నారు అనేది మనం ఇప్పుడు చర్చించుకోవడానికి వీల్లేదు కాని మనం మట్టుకో అన్నిటికంటే శ్రేష్ఠమైంది ప్రవచన వరము అది మనం కనిపెట్టుకుంటున్నాం దాని కొరకు ఆ వరం పొందుకొని ఆయన కొరకు ఎందుకంటే దేవుడు మొదటి కూడా ప్రవక్తల దారే మాట్లాడి విషయాన్ని మనం ఆమోస్రంథంలో ఎలిసలు దర్శనం మూడో అధ్యాయంలో ప్రవక్త అనేవాడి జీవితం ఎట్లా ఉంటది విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండో రెండవ అధ్యాయంలో చూడండి హబ్బకు రాసిన రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఆయన నాకు ఏమీ సెలవిచ్చినో కాబట్టి మన సేవ జీవితము దీన్ని గమనించడం ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదనో చూచిటై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా కాబట్టి హబొక్కు అనే ప్రవక్త ఆయన సేవ జీవితం ప్రభువు నుంచి స్వరం వినేంత వరకు ఆయన కనిపెట్టుకుని ఉంటాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చదో చూడండి చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ స్టడీ అనుకో ఉదాహరణగా బైబిల్ స్టడీ అంటే గంటలు గంటలు బైబుల్ వాక్యాలు రాసుకోవడము ధ్యానించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కృపా వరలు గంటలు గంటలు ప్రార్థన చేస్తూ నాకు అద్భుతాలు చేయ కావాల ప్రవ్వా అని రోజుల రోజులు ఉపాసండి ప్రార్థన చేస్తారు భాషల వరం కావాలనేసి రోజులు ఉపాసండి ప్రార్థన చేస్తారు రకరకాల వరాలు పొందుకోవాలని ఆసక్తితో ప్రార్థన చేస్తూ కానీ ప్రవక్త అనేవాడు ఎటువంటి ఆసక్తి కలిగి ప్రార్థిస్తానన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అయినా నాకు ఏమి సెలవిచ్చినో దేవుడు ఏమి సెలవిస్తాడో అని ఎదురు చూస్తున్న ప్రవక్త చాలా మంది ఎట్లంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు జరిగిపోవాల కార్యం అన్న మనుషుల మన బలహీనత ఇప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు విజయం రావాలా ఇప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే విజయం రావాలా లేదా రేపు ఎగ్జాక్ట్లీ పది గంటలకు విజయం రావాలా ఇట్లాంటి ప్రార్థనా అంశాలు మన దగ్గరికి రేపొద్దునే నేను పలాని ప్రాంతానికి పోతున్నా నాకు విజయం ఇవ్వాలా ప్రభు అని అడుగుతా ఉంటారు నీ ప్రవక్త సేవా జీవితం అట్లుండదు ఆరాధన సమయం అంటే ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ ఆరాధన స్టార్ట్ చేయాలా లెవెన్ ఓ వాక్యం చెప్పాలా దాని తర్వాత పన్నెండు గంటలకి వాక్యం ముగించాలా అవి టైమింగ్స్ అవి మనుషుల ఏర్పాటు వలన తయారు చేసుకుంటున్నాయి కానీ దేవుడు నీకు సెలవించాలంటే దేవుణ్ణి తను మాటలంటే నువ్వు కొరకు కనిపెట్టుకోవాలా ఎన్ని గంటలనే కాదు రోజులు కావచ్చు కొద్దిసార్లు మనకి ఇవన్నీ వాక్యాలు ఒకసారి అర్థం కాలేదు కనిపెట్టుకుని కనిపెట్టుకుని ప్రార్థనలో ఎంతో ఆసక్తితో వాటి వరకు ఆకేక్షించినప్పుడు ఆయన చూపిస్తున్నాడు కాబట్టి హబక్కు జీవితం కూడా అయితే ఆయన ఎప్పుడు ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదన విషయమై నాకేమి చెప్పునో చూసిటై నేను నా కావాలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి ఆయన కావాలి స్థలం కావాలి స్థలం అంటే ఈరోజు నాకు అక్కడ మిలిటరీ మిలిటరీ స్థలంలో ఆ మిలిటరీ బార్డర్స్ ఆ ఎంట్రెన్స్ లో ఒక పెద్ద కావాలి స్థలమే అంటారు వాచ్ టవర్ అంటారు ఇంగ్లీష్ లో దాని మీద నిలబడి ఒకడు గన్ను పట్టుకొని చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఎవరన్నా అటాక్ చేస్తుండ్రే అట్లా నాలుగు కొణాలలో ఉంటది ఆ ప్రాంతానికి నాలుగు దిక్కులలో నాలుగు వాచ్ టవర్స్ అంటారు వాటిని కావలి కోట అంటారు లేకపోతే ఆ కావలి కోట మీద నిలబడి వాచ్ చేస్తూ ఉంటాడు ఇంక నిద్రపోడు వాడు వాడు ఎయిట్ అవర్స్ నాన్ స్టాప్ అంటేనే చూస్తూ ఉంటాడు తర్వాత వాడి డ్యూటీ అయిపోయినకే ఇంకొకటి వచ్చి ఎగుతా ఉంటాడు అనమాట మన సేవ జీవితము కావలి వాణి సేవ జీవితం మనం కొంత కాలం క్రింద మనం కనిపెట్టుకుంటున్న ఎటువంటి ఉపద్రము గొప్ప జనం మీదకి రాబోతుంది వాళ్ళని హెచ్చరించాలా మనం కావలివాణి జీవిత విధానం అది కాబట్టి ప్రవక్త అనేవాడు కావలివాణి లాగా ఉండాలా వాళ్ళు ఏదో లోపల కూర్చొని తాళాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేది కాదు లేక ఆరదన సమయంలో మనుషులని ఆదరించి వాళ్ళకు వాక్యం చెప్పి ఇంటికి పంపించేది కాదు బల విరిచి వాళ్ళని ప్రభు బలలో పాల్పొందే భాగ్యాన్ని అనుగ్రహించి వాళ్ళ ఇంటి పంపించేది కాదు అటువంటి సేవ జీవితం కాదు ప్రవక్తది వారు కొన్ని గంటలు గంటలు ప్రముఖ కొరకు కనిపెట్టుకుంటాడు అది మన జీవితం మనం ఏర్పరిచిన జీవితం కొన్నిసార్లు అనిపిస్తుంటే నాకు కూడా ఈ బలహీనత నేను కూడా కొన్ని కొన్ని కొన్ని నెలలు కొన్ని నైన్టీ డేస్ ఉపాసం ఉండొచ్చు మనం కొన్ని నెలలు ఉపాసం ఉండి అటువంటి అద్భుతాలు చేసే వరాలి కొన్ని అన్న ఆసక్తి కలుగుతూ విశేషమైన సేవ చేయొచ్చు లక్షలాది ప్రజలు దేవాలని నడిపించచ్చు కానీ ఆ ఆ సేవ జీవితంలో గెలవడం వల్ల బలీనతలు చాలా ఉంటాయి మనుషులని ఆదరించడము మనుషులని మనుషులకి ఆదరణకరంగా జీవించడము వాళ్ళకి కంఫర్ట్స్ క్రియేట్ చేయడంలోనే మన టైం అంతా పోతా ఉంటది కానీ వాడికి ఎవరికి కూడా మనము ప్రభుత్వ ప్రభు ఏం సెలవి ఏం సెలవిస్తుండో వాటిని మనం చూపించలేము నువ్వు ఏదో వెతుక్కుంటూ వాక్యం సిధపరచుకుంటా నువ్వు ఏదో పోయి వాక్యం చెప్తావు కానీ దేవుడు డైరెక్ట్ గా చెవులో వినిపించి లేక నీ కళ్ళకి చూపించి లేక దర్శరీతిగా కళల రూపకంగానో బయల్పరిచే వాటిని నువ్వు చూపించలేవు మనసులేవు అది కేవలం కనిపెట్టుకునే వాడికి అవి బయలుపరచబడతా ఉంటాయి కాబట్టి నీ సేవ జీవితము ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎదగాల నీ ప్రార్థన జీవితం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలంటే ఇక మీదట ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అతను పైన గోపురం మీదకి కావలి కోట కాదు కావలి కోట మీద ఇంకా పైన అది దాన్ని గోపురం మీదికి ఎక్కి అంత పైన ఎక్కి కనిపెట్టుకున్నాడు ప్రభుని చూస్తున్నాడు ఎప్పుడు నాకు బయలుపరుస్తాడు ఎప్పుడు నాకు బయలుపరుస్తాడు అంత ఆసక్తి కలిగిన ప్రవక్త నటితను కాబట్టి మన సేవ జీవితంలో కూడా అంతే ప్రతి క్షణము ఇది ఎప్పుడు జరవేరుతుంది ఇప్పుడు నెరవేరుతుంది ఇది ఎప్పుడు తొలగైతుంది అని ఆ తర మన టైంలో కానే కాదు నేను పోయిన వారు మీకు అదే చూపించిన కొన్ని ప్రవచనాలు క్షణాలలో నెరవేరుతాయి ఈ టైం ప్రవచిస్తే ఆ రాత్రి నెరవేరుతది లేక ఈ రోజు ప్రవచిస్తే వచ్చేవారం నెరవేరుతాయి మన సేవ జీవితంలో చూసిన మనం అటువంటి అద్భుతాలు బయలుపరిచింది ఒక సంవత్సరానికి రెండు సంవత్సరానికి నెరవేర్నట్టు చూసిన ప్రవచనాలు లేక దేవుడు బయల్పరిచింది ఒక ఐదు సంవత్సరాల తర్వాత నెరవేరం చూస్తున్నాం మనం కానీ కొన్ని ప్రవచనాలు నువ్వు ప్రార్థన చేస్తే ఆపేస్తాడు దేవుడు అని కూడా మనం చూసిన కొన్ని ప్రవచనాలు అవి నిరంతకం అయిపోతాయి నువ్వు ప్రార్థన అంటే నీ నీకు ఆ ప్రార్థనకు అంత శక్తి ఉందన్నట్టు అదొకటే గొప్ప ఆయుధం మనకు అనుగ్రహించేవుడు నీ ప్రార్థన వలన ఎటువంటి ఉపద్రం నువ్వు ఆపగలవు నీ ప్రార్థన విశ్వాస సహితంగా అయితే కొండ కూడా కదిలింపబడి పెకిలింపబడగలదు అన్నాడు అంటే ఎటువంటి సమస్య అయినా నువ్వు సునాయసంగా దాని మీద విజయం పొందగలవు ప్రార్థనకి ఇచ్చినటువంటి శక్తి ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటున్నావు నిన్ను నువ్వు ఆయనకి ఏమంటావు సరెండర్ అయిపోతున్నావు అంటే అది ఆయన అధికారానికి కంప్లీట్ గా లోబడిపోతున్నావు కాబట్టి ఆయన చూసుకుంటాడు అక్కడ నుంచి నీ శత్రు మీద ఆయన పగ తీర్చుకుంటాడు నువ్వు కాదు తీర్చుకున్నాడు నీ అనారోగ్యాల మీద నీ కష్టాల మీద నీ సమస్యల మీద విజయం ఆయన చూసుకుంటాడు మనం కాదు దీనికంటే మనం కేవలం ప్రార్థన చేస్తుంటాం అది మోసే ప్రార్థన జీవితంలో మనం చూసిన చేతులైతే ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగా ఈ విజయం పొందిండ్రు అనేది కాబట్టి ప్రార్థనకి అంతగా శక్తిని ప్రభు అనుగ్రహించింది మన ప్రార్థన అంతే ఎన్ని గంటలు కనిపెట్టుకుంటావు ప్రభు గురించి నువ్వు కనిపెట్టుకోకుండా ఉండడానికి వాళ్ళు అనేకమైన అడ్డంకులు నీకు పెడతా ఉంటాడు దాని తర్వాత మన మన సేవ జీవితము చాలా అంటే నేనేదో గర్వకారంగా చెప్పేది కాదు కాని మనకు అనుగ్రహించబడ్డ సేవ చాలా విలువగల సేవ గొప్ప జనాన్ని మరణంలో నుంచి జీవంలో నడిపించే సేవ ఎందుకంటే వాళ్ళు సతని నమ్ముకుని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అబద్దంతో నిబంధనలు చేసుకున్నారన్న విషయాన్ని ప్రభు మనం చూపించింది ఎన్నిసార్లు కాబట్టి వాళ్ళని నువ్వు చీకట్ల నుంచి విలువలు నడిపించడం కొరకు నీ సేవ నీకు అనుగ్రహించబడింది ఇసల్పల్లకి ఇసల్పల్ల చీకట్లో ఉన్నప్పుడు ప్రవక్తలు కూడా ఆ రీతి నడిపించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అటువంటి సేవా జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించండి ఈ రోజులలో అందుకే విశేషంగా చూపిస్తుంది కాబట్టి నువ్వు అందులో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసినా నీకు ఖచ్చితంగా కొంచెం శ్రమ వస్తుంది ఎందుకంటే నేను డైరెక్ట్గా మీకు కొన్ని నేను చెప్పాను అది నాకు చూపిస్తున్నాడు దేవుడు కానీ నేనేదో స్పెషల్గా చెప్పుకు నేను నీకంటే స్పెషల్ అని చెప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మనం ఒకటే లెవెల్లో పెడుతున్నాడు దేవుడు నాకు ఏమేమి చూపిస్తుండో వాటికంటే ఇంకా స్పెషల్ గా మీకు అందరు చూపిస్తాడు త్వరలో అవి అవి నెరవేరబోతున్నాయి మీ సేవా జీవితం దాని కొరకు సిద్ధపడుతుంది ఎందుకంటే ఇంకా ఫైనల్ ఇంకా లాస్ట్ టైమింగ్ అన్నట్టు ఇది లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి నాకు ఆ విషయాలు బయలుపరచబడుతున్నాయి ఏంటంటే ఇంకా ఫైనల్ టైమింగ్స్ ఇంకా దీని తర్వాత అవకాశం ఉండదు మలాకి గ్రంథంలో చదువుతుంటే ఆ విషయాలు నాకు బయలుపరచండి ఏంటంటే లాస్ట్ ఇంకా దాని తర్వాత వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళని పర్మనెంట్ గా విడిచిపెట్టేస్తాను అన్నాడు వాళ్ళ కొరకు వాళ్ళని స్పెషల్గా ఎన్నుకుంటే ఇసల్పదీ వాళ్ళని త్రునీకరించడం వల్ల ఏరీతిగా తునికరించిన విషయాన్ని ఈ రోజు మనకు దేవుడు చూపిస్తాడు రెండవ అధ్యాయంలో చాలా తేటగా యాచకుల ముఖ్యంగా ఆ రెండవ అధ్యాయం అంతా యాచకుల గురించి చెప్పబడింది సేవకుల గురించి చెప్పబడింది కాబట్టి వాటిని ధ్యాని కొంత కష్టతరంగానే ఉంటది ఎందుకంటే మన సేవ జీవితంలో అటువంటి కష్టాలు నాకు ఒక విషయం బయల్పరిచింది దేవుడు ఒక సేవకుడు అనేవాడు తన సేవ జీవితంలో కుటుంబాలని ఏరీతిగా దర్శించాల చాలా కష్టతరమైన సేవ జీవితం ఆదివారం ఏదో వాక్యం చెప్పడము వచ్చిన వారికి ప్రేర్ చేసి పంపడం అనేది సులువైంది కానీ నా దృష్టిలో ఒక కుటుంబంలో ఉన్నప్పుడు సమస్య భార్య మధ్యలో ఉన్నప్పుడు సమస్య నిన్ను పిలిచినప్పుడు నీ సేవా జీవితము చాలా పరిశింపబడబడుతుంది నీ సేవా జీవితము ఎంతో పరిశీల ద్వారా పోబోతుంది ఒకటి అటువంటి సేవ జీవితంలో నువ్వు పడిపోతే నీకు భయంకరమైన కష్టాలుంటాయి ఎందుకంటే యాజకులను ఎంత భయంకరంగా శిక్షిస్తారో రాబడి వాక్యం అందుకే యాకోబ భక్తుడు ఆ విషయం మీలో అనేకలు బోధకులు కాకూడీ కాకుండా ఉండడం మంచిది అంటాడు ఎందుకంటే మీరు ఏదో బోధిస్తారు గాని మీరు నిజంగా ప్రభుత్వ్ హృదయపూర్వకంగా అనుసరించిన వాళ్ళు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అంటే స్వార్థపూరితమైన జీవితం మన ప్రభు రాజ్యాన్ని కట్టాల్సింది పోయి మనం ఇంకేదో కట్టుకుంటున్నాం మన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది యుగ సమాప్తి పర్లోక రాజ్యాన్ని ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమనడు ముందు కాబట్టి పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాల పట్ల మనకు చాలా ఆసక్తి ఉండాలా దాన్ని అనేక మందికి మనం ప్రకటించాలా ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనలకు ప్రకటించబడినాకనే అంతము వచ్చుడు కాబట్టి మన మనకు అది బయల్పరచుడు మనతో ఆరం మన ప్రాంతంలో ఆరంభమైంది అట్లనే మనలాగనే అనేకలకి అటువంటి విషయం బయల్పరచడు దేవుడు ఈ రాజ్య వార్త అంటే పర్లవరాజ్యం ఈ రోజు ఎట్లే ఉన్నది స్థితి దాని స్థితి అనేది ప్రకటించడం కొరకు సకల జన్లకు ప్రకటించాల ఈ రాజసు వార్త మీరు చెడిపోతున్నారు అని ప్రకటించడం కొరకు అది ప్రకటించబడ్డాంకనే అంతమన్నాడు లేకపోతే రేపు ప్రజలు అంటారు ప్రభును చెప్పలేదు కదా నేను చేసింది తప్పని నేను ఆదివారం నుంచి సాయంత్రం వరకు దేవుణ్ణి ఆరాధిస్తాను అనుకున్నాను కానీ మా పాస్టల్ మమ్మల్ని మోసగించిండ్రు మా సేవా జీవితంలో మేము మోసపోయినము అని మమ్మల్ని ఎవ్వరూ హెచ్చరించలేదు ప్రభా అని వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రభుని ఆయనని ప్రశ్నించే అవకాశం ఎవరికి ఇవ్వడు అసలు ఆయన ఎదుట నిలబడే శక్తి కూడా ఉండదు సకల గోత్రంలో వాళ్ళు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆయన చూసి కాబట్టి అటువంటి సేవ జీవిత కాలంలో మనం ఉన్నాము మన ఖచ్చితంగా ఇది చాలా కష్టతరమైన సేవ భార్యభర్తల విషయంలో మనము కాంప్రమైజ్ అయినామంటే వాక్యాన్ని పక్కకు పెట్టేసి భయంకరమైన రోగాలు వస్తాయి అది నాకు బయలుపరిచిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ విషయంలో కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే ఒక నేను కొంత కలం కిందట ఒక సేవకుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ప్రభు ఎందుకు ప్రభు వాళ్ళకి భయంకరమైన కష్టం వచ్చిందంటే వారు చేసిన సేవలో వారి భార్య కలవాల్సింది పోయి కల్పాల్సింది పోయి విడదీశ్డు దేవుడు నాకు అందుకు వాళ్ళ మీదకి భయంకరమైన రోగం నేను తీసుకొచ్చిన తర్వాత చెప్పింది వాళ్ళు స్వస్థ వాళ్ళని క్షమించి ప్రభు వాళ్ళని స్వస్థపర్చే ఆయన శిక్ష పెడితే ఏ మందులు పనిచేయవు అని బయలుపర్చింది దేవుడు మీరు నేను క్రియేట్ చేశాను కథలనే నేను క్రియేట్ చేయడానికి నాకు అవసరం లేదు నేను ఓడి నుంచి మెప్పు పొందడానికి ప్రయాసపడతలేదు ఇది చాలా కష్టతరమైన సేవ నేనేదో స్పెషల్ గా రికార్డింగ్స్ చేసుకుని ఇంటర్నెట్ లో పెట్టుకుని గొప్పతనం పొందుకోవడానికి ప్రయాసపడుతున్న విధంగా కాదు నీ సేవలో ఇటువంటి భయంకరమైన కష్టాలు రాబోతున్నాయి ప్రభు మనకి ఇవన్నీ ఎప్పటి నుంచో చూపిస్తున్నాడు మరి విశేషంగా భార్య విడిపోయే కాలంలో మనం ఉండబోతున్నాం ఇక మీదట ఎందుకంటే మాలాఖి గ్రంథంలో చూపించినవన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి బాహాటంగా ఇవి నెరవేరలేదంటే రెండు వేల సంవత్సరాల క్రితం నెరవేరినాయి కాలంలో నెరవేరినాయి రావు అదే చూపిస్తుండ్రు గతంలో నెరవేరే తిరిగి తిరిగి రప్పిస్తాడు ప్రసంగి ద్వారా కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నెరవేరే టైం ఏంటంటే ఆ రోజులలో ఒక దేశంలో కొన్ని దేశాలలో నెరవేరినాయి అనిలలో నెరవేరినాయి కానీ ఈ రోజులలో ప్రపంచమంతటా పర్లక రాజ్యంగా నెరవేరుతున్నాయి అంటే క్రైస్తవ సంఘంలో నెరవేరుతున్నాయి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఖండిస్తున్నావా హెచ్చరిస్తున్నావా మనుషులని ఆదరిస్తున్నవా అది అటువంటి సేవ మనకు కానీ వీటన్నిటిని ప్రేమతో మనము చేయాలా భారవర్తలు డైవర్స్ తీసుకుండే కాలం ఇది ఎక్కువ కాబట్టి డైవోర్సులు ఎక్కువ అయిపోతున్నాయి మీకు తెలుసా ఎక్కడెక్కు ఎక్కడైతున్నాయో అవి ఎక్కువ అనిలలో కాట్లేవు క్రిస్టియానిటీలో ఎక్కువ అవుతున్నాయి డైవోర్స్ రేట్స్ ప్రపంచమంతట ఒక్కొక్కడు రెండు సార్లు మూడు సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అదేమన్నా మానవ జీవితమా చాలా బాధకరంగా ఉంటుంది అది అది విరోధం పాస్టర్సే ప్రపంచమంతట పాస్టర్సే ఒక్కొక్కడు ఎన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు భార్య విడిచేస్తున్నారు భార్య భర్తను విడిచిపెడుతున్నారు సేవకులు విరిచి మళ్ళా పెళ్లి చేసుకోవడం అంత భయంకరంగా దిగజారిపారు అది యుగ సమాప్తిలో జరిగే విశేషమైన సోచన కబట్టి దాని తర్వాత అంతం వస్తుంది ఎందుకంటే ప్రభు ఈ విషయాన్ని మనం తను మనం మటుకు గంటలు గంటలు ఉదయం లేస్తేనే ఈయన అదే హబ్బకు నేను పొద్దున లేస్తేనే గోపురమీర్తి ఎక్కేస్తున్నా గోపురమీర్తి ఎక్కి చివరి కొనాకపోయి నిలబడి అక్కడ నేను కనిపెట్టుకుంటున్నాను చూడండి నువ్వు కనిపెట్టుకోకపోతే నీ తను దేవుడు నేను చాలా ప్రయాసపడతాను ఎంత టైమ్ పెట్టాలని ప్రయాసపడతా ఉంటారు రాత్రిలో నిద్ర రాదు రెండు గంటలకు మెల్కొచ్చేస్తుంది ఇంకా లేచి కూర్చుంటే నేను అంతే ఎందుకంటే సరే మీరు అంటే సైతం గండ నాకు నిద్ర పెడతానంటారు అవన్నీ పిచ్చి పిచ్చితలంపులు నీకు నిద్ర రాలేదంటే దానికి ఏదో రకరకాల కారణాలు ఉంటాయి గానీ సైతం గండి నాకు శోధన పెడుతున్నా నాకు నిద్ర రావట్లేదంటే నువ్వు మంచి అవకాశం అట్లా అనుకుంటే నీకు నిద్ర రాట్లేదు అంటే గంటలు గంటలు ప్రార్థన చేసుకో భయం భయం భయంతోనే నువ్వు నిద్ర పోకుండా మోకాల నుండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకి నువ్వు సమర్పించుకుంటున్నావు ఆయన చేసుకుంటాడు నీ కార్యములు నీ చింతా యావత్ ఆయన మీద మోపినప్పుడు ఆయన చేసుకుంటాడు నువ్వు అది చేయడం మర్చిపోయినావు ఎంతో కాలం గంటలు గంటలు ప్రార్థన చేయడము ఆయన కొరకు ఎప్పుడో మర్చిపోయినాం ఎందుకంటే యుగ సమాప్తిలో అంతా నిర్లక్ష్యంగా ఉంటుంది ఒకవేళ మనలో కూడా అటువంటి నిర్లక్ష్యత ఉంటే మనం దాని నుంచి బయటపడాలా ఎన్ని గంటలు ప్రార్థన చేయగలవు నీకు వచ్చిన అవకాశం అందరికీ లేదు నీకు ప్రార్థన చేసే అవకాశం అందరికీ లేదు బట్ నీకు ఉన్న అవకాశాన్ని నువ్వు సద్వినం చేసుకుని ప్రార్థన చేసి ప్రభావ నేను చేసిన తప్పలో నాకు క్షమించు ప్రవ ఇక మీద భారభర్తల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవ్వా ఎందుకంటే ఆయన హృదయం ఏరీతిగా ఉందో ఈ మనం చూడబోతున్నాం భారభర్తల విషయంలో ముఖ్యంగా వివాహం అనే విషయంలో ఆయన హృదయ పరిస్థితి ఎట్లుంది నీ హృదయ పరిస్థితి ఎట్లుందో నువ్వు పరిశీలించుకోవాలి ముఖ్యంగా సేవకు కాబట్టి కనిపెట్టుకో ఈ రోజు నుంచి ప్రార్థనలో కనిపెట్టు ప్రవ్వా నేను ఏం చేయాలి ప్రభావ అతను మాట్లాడు నేను ఏరీతిగా నీ ప్రజలని ఆదరించాల గొప్ప జనాన్ని నేను ఎట్లా నడిపించాలా ప్రభు నా తను మాట్లాడు ప్రభు అంటే అని నీకు అన్ని మార్గాలు చూపిస్తాడు ఎట్ నువ్వు సేవ జీవితం కొనసాగాల నీ జీవితం ముందుకు ఎట్ల నువ్వు ముందు పోవాలా మీరు అనేకులని శిష్యులను చేయకపోతే మీ సేవ జీవితం ఫలభరితం కాదు సగంలో సర్వలోకానికి వెళ్లి సర్వ శిష్యుకి సువార్థ ప్రకటించినాక సమస్త జల్లని శిష్యులుగా చేయమన్నాడు అది నీ సేవ జీవితం గొప్ప జనాన్ని నువ్వు లక్ష నలభై నాలుగు వేల అసలైన శిష్యుడు అంటే వాడే కదా సగం సత్యం సగం అబంధంలో ఉన్నవాడు శిష్యుడు వాడు దొంగను అనుసరిస్తున్నవాడు ఎందుకంటే నువ్వు రక్షణ బొంది అంటే సగం సత్యం సగం అబద్ధం అంటే నువ్వు రక్షణ బొంది నువ్వు నీతి మంత్రం ఇంకా పులుపు అప్పుడు నీ పులుపు నీ నీతి జీవితాన్ని మొత్తం పులుపుగా మార్చేస్తా ఉంటుంది అది కొంతపత్రికలు తీసి చూసుకున్న వాక్యాలను మనం కొంతకాలం క్రిందట కాబట్టి మలాకి గ్రంథము రెండవ అధ్యాయంలోని విషల మనం ధ్యానిస్తుండగా ముఖ్యంగా ఈ అధ్యాయం అవిశ్వాసులైన యాజకులు కొరకు రాయబడింది తర్వాత నిష్ఫలితమైన వివాహములు ఈ రెండు విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అవిశ్వాస అవిశ్వాసులైన యాజకులు లేక విశ్వాసాన్ని కోల్పోయిన యాజకులు మరియు నిష్ఫలమైపోయిన వివాహములు అన్న విషయాన్ని రెండవ అధ్యాయమంత ప్రవక్తమంత మాట్లాడుతున్నాడు ఇది ప్రభువే మలాకి చూపిస్తున్నాడు మలాకి అది చూసి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ప్రజలని హెచ్చరిస్తున్నాడు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఈ లోకం చూడడానికి చాలా బాగుంటది కానీ ఈ లోకము అసలు చీకట్లో తెలుస్తుంది ఈ చీకట్లో ఉన్నప్పుడు ఈ లోకం ఎట్లుంటది అనేది అందరు తెలుస్తుంది ఉదయం పూట అంత మంచి కనిపిస్తూ ఉంటది అంత జరిగేది చీకట్లనే లంచగొండెతనము చీకట్ జరుగుతుంది వ్యభిచారము చీకట జరుగుతుంది దొంగతనము చీకటి జరుగుతుంది రహస్యములు అన్ని చీకట్లనే కాబట్టి అన్ని సాయంత్రం పూటనే జరుగుతా ఉంటాయి కాబట్టి ఉదయం అంతా మనం మంచి ఉన్నాం అనుకుంటాం గానీ ఎవరు కాబట్టి సాయంత్రం పూట ఎవరు చూడండి నేను చేసుకుంటా అంటారు మన ఈ లోకపు గుణం కానీ అది ప్రభు చూస్తా ఉంటాడన్న విషయాన్ని మనం ఇక్కడ ఈ వాక్యం నుంచి నేర్చుకోవాలి చూడండి రెండవ అధ్యాయము మొదటి అవసరం కావున యాచకులారా ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఒక ఆజ్ఞ ఇయబడినది ఏంద ఆజ్ఞ అనేది చూడండి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును నామంను గనపర్చినట్లు మరోపూర్వకంగా దానిని ఆలోచింపకయునగా నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును సరే ఇది యాచకుల కొరకు చెప్పబడింది కానీ ఇది ప్రజలకు కూడా అవలంబిస్తుంది ఏంది అది అన్న విషయాన్ని నేను ఇచ్చిన ఆజ్ఞని మీరు పాటించకపోతే నేను మీ మీదికి శాపం తీసుకొస్తాను మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా శపిస్తా అన్నాడు ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకోవాలా ఒకప్పుడు నీకు మంచిగా ఆరోగ్యం ఉండే ఇప్పుడు బాగాలేదంటే ఒక అది శాపం కావచ్చు ఏమో కాకపోవచ్చు కూడా ఎందుకంటే కొన్నిసార్లు అయినా పరిశీలిస్తా ఉంటాడు కూడా నీ విశ్వాసం సన్నగిలుతుంటే నీ విశ్వాసాన్ని బలపరచడం కొరకు కూడా నేను శ్రమల కొనిస్తా ఉంటాడు రెండవదిగా ఎన్నిసార్లు లోబడిన వాడు హఠాత్తుగా కాబట్టి నాశనానికి అప్పగిస్తాడు దృష్టిని అప్పగిస్తాడు ఎన్నిసార్లు లోబులు దృష్టిని కి అది విధానం దేవుని దేవుని యొక్క గుణగణం దృష్టికి అప్పగించినప్పుడు వాడు శ్రమల గుండా పోయి పశ్చడి ఆత్మని కాపాడుకుంటాడు శరీరం శరణం పోయినా మనం బరిగా అనవసర లేదు ఎందుకంటే మొదటి దశాబ్ద క్రైస్తవులు లేక శిష్యులు వాళ్ళ బోధ అంతా ఒకటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు ఈ రోజు ఎవ్వరు నన్ను ప్రకటించాడు ఎవ్వరు ఏ చర్చిలో చావు గురించి ప్రకటిస్తారా నువ్వు సస్తే నీకు మేలురా అంటే ఎవరో నెక్స్ట్ సండే నుంచి బంద్ అయితేనే ఆ యొక్క బోధ కానీ మొదటి దశాబ్దపు చర్చిలో ఆ బోధ ఉండే ఆ రోజుల్లో హత సాక్షులు కావడానికి మనుషులు సిద్ధంగా ఉండేటోళ్ళు ఎవరన్నా నిన్ను చంపనికొస్తే అరే ఫస్ట్ నన్ను పెట్టు పోయి నేను చచ్చిపోతా అని ధైర్యం ఉండేటోళ్ళు ఆ రోజుల్లో సేవకులు అట్లనే ఎంత మంది చనిపోయినారు కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా చనిపోయి సిద్ధపడాడు కానీ నేను మీకు ఎన్నిసార్లు చూపించినాను గొప్ప జనం అందరు చనిపోతారు ఖచ్చితంగా సర్పములి తేలి అందరూ నిత్య నరకానికి పోతారు ఆ విషయం మనకు పవ అంతా మాట్లాడుతాడు అది భరించరాని వాక్యము చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఎంత ప్రయాసంతో ఎంతగానో సేవ చేసిన వాళ్ళందరూ ధృణీకరింపబడ్డ లాగా ఉండి మీరెవరో నాకు తెలియదు మీరు అక్రమం చేసినారన్నప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ పరిస్థితి ఏంది శాశ్వతంగా వాళ్ళు నరకానికి పోతున్నారంటే అది భరించడాని విషయం అది మనం కాబట్టి వీటన్నిటిని ఎవరు హెచ్చరిస్తారు వీటన్నిటిని గ్రహించిన మనము మనం మన పండ్ల మన ఉంటే అన్ని ఎవరు బయలుపరుస్తారు వాళ్ళకి ఎవరో ఒకటి చెప్పాలి కదా అందుకరకు ప్రభు మనకు ఈరోజు ఇవన్నీ బయలుపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ యాజకుల గుణగణాన్ని వాళ్ళ అవిశ్వాసాన్ని బయటకు పెడుతున్నాడు తర్వాత వాళ్ళని ఖండిస్తున్నాడు ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఏరీతిగా మీరు నా ఆజ్ఞను ఆలోకింపకయు నామమును గనపరచినట్లు మనహపూర్వంగా దానిని ఆలోచింపకయుల మూడు విషయాలు ఆజ్ఞ ఆలోకి నా నామమును గనపరచకపోవడము తర్వాత మనహపూర్వకంగా దానిని ఆలోచింపకపోవడం అంటే నీ హృదయానుసారంగా పూర్ణ హృదయంతో అన్న విషయాన్ని అక్కడ అర్థ అంటే పూర్ణ హృదయంతో మీరు ఎప్పుడు నన్ను సేవించలేదు ఈ మూడు మీరు చేయకపోతే అంటున్నాడు కాబట్టి శిక్ష ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థం చేసుకోండి నీ ఆశ్రదలు ఎందుకు పోగొట్టుకుంటావు నీకెందుకు బర్కత్తు ఉండదు నువ్వు సంపాదిస్తున్నా కూడా చిల్లు చిల్లు పడ్డ సంచిలో పడినట్టుంటది నీ యొక్క ధనమంతా అనేది ఎందుకు నీ కుటుంబంలో అనారోగ్యంలో నీ జీవితంలో సేవలు ఎందుకుంటాయి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా ఆజ్ఞను ఆలకింపకయు నామంను గనపరచనట్లు కాబట్టి ఆయన ఆజ్ఞని పాటించడమే ఆయనను గనపరచడం నువ్వు ఎంతగా ఆచరించినా ఎంతగా ఆరాధించినా ఆయన వా ఆయన వాక్యానికి తగినట్టు జీవించకపోతే నువ్వు ఆయనని గనపరస్తలేవు ఈ రోజు జరుగుతుంది అదే మనుషులు విచ్చలివిడిగా జీవిస్తూ ఆయనని ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు కానీ హృదయానుసారంగా ఆరాధిస్తలేరు వాక్యానుసారంగా ఆరాధిస్తలేరు వాడి ఇష్టం ఇష్టం పొనవరాదం ఇష్టం మనం వాళ్ళు పనికిరాని వాటి అన్నింటికి అర్పిస్తున్నారు నీ సేవ జీవితము నీ ఆరవర జీవితము పనికిరాని వాటిని అర్పిస్తున్న జీవితం లాగుదా నువ్వు ఆయనని ఏ రీతిగా స్థుతిస్తున్నావు వాక్యాన్ని సరంగా సూచిస్తున్నావా లేక నీ ఇష్టాలు సరంగా సుతిస్తున్నావా నువ్వు వాయించే వాయిద్యాలు అనుగుణంగా ఉన్నాయా ఆయనకి లేక వ్యతిరేకంగా ఉన్నాయా సౌండ్స్ ఎక్కువ పెట్టుకుని ఆరాధిస్తున్నావా అవన్నున్నాయి బైబుల్ నుంచి చూస్తాం వాటన్నిటికొచ్చి సకల వాయిద్యములతో వాయించనని ఆరాధించనుంది తంబురతోను సితరతోను స్వరమండలంతోను అని ఉన్నది అక్కడ వాటన్నిటినీ వాయిస్తూ నేను ఆరాధించను కానీ ఈ రోజు ఆరాధించే విధానం ఎట్లా వాక్యాన్ని సరంగా ఉన్నదా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయనని గనపరిచే విధంగా ఉందా నీ ఆరాధన అనేది వాక్యం హెచ్చరిస్తుంది ఆయన ఆజ్ఞని పాటించకపోతే ఎవ్వడు కూడా ఆయన గనపరచాడు నువ్వు అబద్ధాన్ని ఆశ్రయించి అబద్ధ వాక్యాన్ని ప్రకటిస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన గనపరచలేవు మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నాను ఎంత బాగా చెప్పింది బ్రదర్ ఎన్ని మర్మాలు చెప్పింది బ్రదర్ అని మనుషుల బ్రదర్ని మెచ్చుకోవచ్చు కానీ నీ ప్రభువు మట్టు గనపరచబడడు నువ్వు ఆయన ఆయన వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే ప్రకటించకపోతే కాబట్టి మనపూర్వకంగా దానిని ఆలోచింపకయ్యో కాబట్టి నీ సేవ జీవితం అదే నువ్వు వాక్యాన్ని మనపూర్వకంగా ఆలోచించాలా అవి చేయకపోతే నేను మీ మీదికి శాపము తెచ్చి మీకు కలిగిన ఆశీర్వాద ఫలములను శపించను మీ దానిని మనసులకు తెచ్చుకున్న ముందు కండిషన్ చెప్తుండే ఇవన్నీ చేస్తే మిమ్మల్ని ఆశ్రయిస్తా కానీ మీరు అవి చేయకపోతే మీ ఆశీర్వాదాన్ని కూడా శప్పిస్తా కానీ మీరేం చేసిండు అవన్నీ చెప్పినా కూడా మీరు దానిని మనసునకు తెచ్చుకున్న గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఇంటిని ఇంతకు ముందు అంటే నేను వాటిని శప్పిస్తా అని చెప్పి ఇంతకు ముందే నేను వాటిని శపించిన అంటున్నాడు ఈ విషయం మనం బాగా అర్థం తీసుకోవాలి ఆయనకు తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుంది విషయం దేవుని సేవకులు యాజకులు ఎట్లా జీవిస్తారు అన్న విషయాన్ని ఆయన ముందుగానే చూపిస్తున్నాడు అక్కడ తెలుసు ఆయన కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయనేసి దానియాలు అంటాడు కాబట్టి ఆయనకు అవన్నీ తెలుసు ఏ రీతిగా వీళ్ళు జీవించబోతున్నారు అందుకే ముందుగానే హెచ్చరించండి సొలమోను అందుకే ముందుగానే హెచ్చరించండి దావిదిని అందుకే ముందుగానే హెచ్చరించండి ప్రతి సేవకుని అవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అవి మనకి ఈ రోజు హెచ్చరికలు లాగున్నాయి వాళ్ళలాగా మనం ఉండొద్దు చెడ్డవాటిని ఆశించద్దు కాబట్టి నేను భవిష్యత్తులో ఎప్పుడో చెప్పిస్తా అని చెప్తాను కానీ నేను క్షిపించేసినా అంటున్నాడు కాబట్టి అనే టైం ముందుకు వెనకలిపోతుంది నేను వాటిని శప్పిస్తా మీ ఆశిస్తాడు ఇంతకు ముందే శప్పించినా అంటున్నాడు అంటే ఆల్రెడీ షపించేసినా అంటున్నాడు అంటే ఎప్పుడో ఆల్రెడీ అక్కడ పెట్టిండి వాక్యం చూడండి ఒకసారి ద్వితీయోప ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చడం నుంచి నేను నేను నేడు నీకు ఆయన సమస్తమైన ఆగిలను కడువలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడు యహోవా సెలవుసిన మాట విని ఈ క్షాపములన్నీ నీకు సంభవించును వాటిని అనుసరించి నడుచు అనుసరించి నడుచుకొనని కొని నీ దేవుని యహోవ సెలవు ఇచ్చిన మాట విన వినని ఎడల ఈ శాపంలన్నీ నీకు సంభవించిను ఒకటి ఆయన ప్రతి వాక్యానికి నువ్వు అవిధేత చూపిస్తే ఏం జరుగుతుందండి ఇక్కడ చెప్తాను చూడండి పట్టణంలో నువ్వు క్షపింపబడుతు పొలంలో నువ్వు శింపబడుతు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టు శింపబడును నీ గర్భ నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకలు మేకల మందలు శిబడును నీవు లోపలికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యము చేత నీవు హతము చేయబడి వేగనుగా నశించు నీవు చేయ భూనుకొను కార్యములన్నిటి విషంలోను యహోవాపమును కలవరమును ంపును నీ మీదికి తెప్పించను శాపము కలవరము గదింపు ఈ మూడు విషయాలు చివరికి వస్తాయి శాపము కలవరము గద్దంపు అంటే నీ జీవితం భయం భయం భయం భయంతో చివరికి ముగిచ్చిపోతుంది చాలా మంది మరించినప్పుడు నేను గమనించిన వాడిని విషయం చాలా ఏడుపు అసలు కొన్నిసార్లు ఎంత భయంకరమైన ఏడుపు అంటే అది ఇట్లా ఉప్పొంగి ఇట్లా లోపలికెళ్ళి తెచ్చుకొని వచ్చేస్తా ఉంటుంది ఏడు కంట్రోల్ కాదన్నట్టు ఏడు ఎంత నిష్ఫలం అయిపోయిన జీవితం వీళ్ళు ఎంతగా చెప్పినా కూడా వినలేని జీవితం తెలిసిపోతుంటే ఇది ఖచ్చితంగా దేవుడి శాపం అది ప్రభు మనం చూపిస్తాడు శాపమని నీ శని నీ శరం దేవుని ఆలయం దీన్ని ఎవడు దేవుడు వాణ్ణి పాడు దేవుడు ఖచ్చితంగా శాపం తీసుకొస్తాడు ఇక్కడ ఎంత తేటగా ఉంది అంటే నువ్వు వెలుపల లోపల పట్టణంలో ఇంట్లో బయట ఎక్కడ నీకు ఆశీర్వాదం ఉండదు అ భయంకరమైన జీవితం ఆయన ఆజ్ఞని పాటించకపోతే అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు ప్రభు ముఖ్యంగా మలకి గ్రంథం మనం చూస్తున్నాము యాజకుల గురించి చెప్పండి వాళ్ళ మీదకి వచ్చే శాపము డబుల్ ట్రిబుల్ అవుతుంది అన్న విషయాన్ని మాట్లాడుతు అక్కడ మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖము మీద పేడవేతు పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును పేడ ఊడ్చివేసిన స్థలములకు మీరు ఊడ్చి వేయబడదురు ఇది చాలా కష్టతరమైన వాక్యం వాళ్ళ ఆరాధన విధానాలు ఎట్లా చెడిపోయినయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీరు పనికిరాని వాటిని నాకు అర్పించిండ్రు శ్రేష్టమైన వాటిని మీరు ఎత్తిపెట్టుకున్నారు మగ వాటిని అర్పించాల్సిందిపై ఆడవాటిని అర్పించిండ్రు శ్రేష్టమైన వాటిని అర్పించాల్సిందిపై రోగమైన వాటిని అర్పించిండ్రు బలహీనమైన వాటిని అర్పించిండ్రు చేయకూడదు మీరు చేస్తున్నారు లీవియా కాండంలో చూపించబడ్డ ఆగ్లన్నిటి విరోధంగా మీరు యాజకులు చేసినారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి యాజకులు ఎంత భయంకరంగా ఆ రోజుల్లో జీవించారు మలాగి గ్రంథంలో మనతో మాట్లాడుతుంది ప్రభురో అంటే ఒకవేళ యాజకులు ఈ రోజు కూడా అంత భయంకరంగా జీవిస్తున్నారేమో అది మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఇది చాలా కఠినమైన కష్టతరమైన వాక్యం విశాల్పదని దేవుడు ఎందుకు కఠినంగా తయారు చేసి ఈ రోజు మన ప్రభు పేరు తీసుకుంటే వాళ్ళు పండుగ ప్రపంచంలో ఇస్లాం ప్రజలు యూదా మతస్తులు లేక యహోవా దేవుని సేవించే వాళ్ళు వాళ్ళు యహోవా దేవుని సేవిస్తానుకుంటున్నారు కానీ వాళ్ళు దయానే సేవిస్తున్న రోజు ఎందుకంటే కుమారుని స్వీకరించిన వాడు క్రీస్తు అనుచరుడు కాబట్టి మన ప్రభు పేరు తీసుకుంటే ఈరోజు వాళ్ళు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు నేను విన్నా చాలా భయంకరమైన చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు వాళ్ళు ఈ రోజు హైయెస్ట్ పొజిషన్స్ లలో ప్రపంచమంతా పెద్ద పెద్ద పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్లన్నీ వాళ్ళయే కాబట్టి నేను మిమ్మల్ని ఏమన్నాడు పేడ ఊడ్చిన స్థలమునకు మీరు ఊర్చి వేయబడురు యాచకుల గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడైతే పేడ ఉంటుందో అక్కడ మీరు ఊర్చి వేయబడతారు మీ మీ జీవితం అంటే మిమ్మల్ని ఎంతో నేను శ్రేష్ఠంగా ఎన్నుకున్నాను యాచకుల్లాగా ఎన్నుకున్నాను పరిశుద్ధ స్థలంలో నా కొరకు మిమ్మల్ని ఎన్నుకున్నాను కానీ మీరు నాకు వ్యతిరేకంగా జీవించి అన్యాయంగా జీవించిన విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని ఊర్చి వేస్తా అన్నాడు ఇది ఖచ్చితంగా మన ప్రభు మరణించిన తర్వాత నెరవేరింది యాచకత్వము వాళ్ళ నుంచి వెళ్లిపోయింది అది మీకంతా తెలిసిన విషయమే అది కొత్తదనం ఏం కాదు అందరూ లేవి గోత్రికులకు యాజకత్వం అనుగ్రహించబడింది లేవి గోత్రికుల నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది అది వెళ్లిపోయి ఏలీకాలంలో మనం చూస్తాం ఏలీకాలం నుంచి తర్వాత లేవి గోత్రికల నుంచి సమయంలో ఏ గోత్రికుడు జకరియా కొత్త నిబంధన కాలంకి వస్తే జకరియ ఏ గోత్రికుడు ఎప్పుడో దాటిపోయింది యాచకత్వం వాళ్ళ నుంచి ఆ దాటిపై మన ప్రభు యూద గోత్రికుడు యూద గోత్రానికి వచ్చింది యాచకత్వం లేపి గోత్రం నుంచి కాబట్టి ఇస్రాల్ ప్రజలలో ఉన్న యాచకత్వము వాళ్ళ నుంచి పోయి అనిలు సంక్రమించింది అనులకి ప్రభుని స్వీకరించిన అనులకు అది సంక్రమించబడింది అందుకే పేతురావు విషయాన్ని అర్థం చేసుకున్నాడు చాలా లేటుగా ఆయన ఆ అర్థం కాలేదు పెద్ద కొస్ ఆయనకు అర్థం కాలే అందరూ ఈ సల్ పాలందరూ పెంత కోస్త పండుగ చేసుకుంటుంటే వీళ్ళు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఆరంభం చేసుకున్నారు అది సిమ్టమ్ మీకు అర్థమవుతుందా శిష్యులు ఎప్పుడు పండగలు చేయలే పసకా పండగ కూడా చేయలేదు వాళ్ళు పెంత కోస్త కూడా చేయలేదు ఈ లోకస్తులంతా పండుగలు చేసుకుంటుంటే వాళ్ళంతా ఉపాస ప్రాప్తం చేస్తుంటే పరుశురాత్మ దిగిందరొచ్చు ఆ రోజు నుంచి పరుశురాత్మ కార్యాలు ఆరంభమైన ఈ ప్రపంచం ఆ రోజు వరకు నెరవేరుతనే ఉంది ఆయన తిరిగి వచ్చేంత వరకు పరుశురాత్మ ఉంటాడు ఒక బోధ ఏముందంటే అంత్యక్రీస్తు పరిపాలన ఆరంభం కృప పరుశుధాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు దుష్టుడు బాహటంగా పనిచేస్తాడు అనేసి ఒక బోధుంది అదంతా పిచ్చిపోతా అట్లాంటి వాక్యాలు ఎక్కడలేవు బైబుల్లో పరశుధాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనేది ఎక్కడ వాక్యం కృపా ఇది కృపాకాలము కృపాకాలం త్వరగా ఎండ్ అయిపోయే సమయానికి మనం సిద్ధమవుతున్నామన్నారు ఎక్కడ లేదు వాక్యం బైబిల్ ఎక్కడ లేదు కృపాకాలము ముగిస్తుంది అంతే క్రీస్తు పాలన ఆరంభమవుతుంది వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంత్యక్రీస్తు పాలన ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ ఈ లోకం ఆదామాలు ఎప్పుడు వాళ్ళ చేతికి అప్పగించినో అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి పరిపాలన అందుకే మన ప్రభుత్వే ఎందుకు కష్టపడతావు ఎందుకు సస్తావు నేను నీకు నా రాజ్యం నీకు ఇస్తానంటాడు అంటే వాని చేతిలో ఉంది ఈ లోకం అని అక్కడ బాహటంగా చూపిస్తాడు వాడు నేను నీ చేతికి ఇచ్చేస్తాను ఎందుకు నువ్వు కష్టపడతావు ఎందుకు ఈ ఉపాసాలు ఎందుకు ఈ శిలో నన్ను ఒక్కసారి పూజించి మొత్తం ఇచ్చేస్తాను నీకు ఈ లోకం వాని చేతిలో ఉంది అందుకే ఆయన శిలో ఏం చేస్తుంది అంటే చేతిలో నుంచి దాన్ని గుంజుకున్నది ఈ లోకము గుంజుకొని మన చేతిలో పెట్టిండి నువ్వు దాన్ని నా చేతిలో ఉంది కదా ఇంట్లో కూర్చుంటే కాక పని నీకు విజయం ఇచ్చినాకా దాన్ని వాడుకోవాలని తెలియకపోతే అది నీ చేతిలో ఉండదు విజయాన్ని వాడుకోవాలా శిలోమీ చూపించిన విజయము నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు వాడుకోకపోతే అది ఎట్లా పనికొస్తుంది నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చిండు శత్రువు బలమంతటి మీద దాన్ని నువ్వు వాడుకోకపోతే నీకు ఎట్లా పనికొస్తుంది నువ్వు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే వాడు శత్రువు పనిచేస్తున్నాడు బయట నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఇచ్చి బలం ఏం లాభం ఆపవాల ఖడ్గం నీకు ఇచ్చినాడు యుద్ధానికి పోకపోతే ఖడ్గం పెట్టుకుని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి ఏం యుద్ధానికి పోవాలా ఖడ్గం తీసుకొని వాడి మీదకి పోవాలా చిక్కటి శక్తుల మీతికి పోవాలా ప్రార్థన ఎక్కడెక్కడ స్థలాలలో మిమ్మల్ని ఆహ్వానిస్తారో అక్కడ పోయి ఛేదించాలా వాని మీద విజయం పొందాలా అనేకలను వాణి రాజ్యాంగెళ్ళి గుంజుకొని రావాలా అది మనకు అర్పించబడ్డ సేవ ఈ రాజ్య సువార్త ప్రకటించడం అంటే యుగ సమాప్తి ఎండీ మళ్ళీ రాజ్య సువార్త నువ్వు ను అసలైన శ్రేష్టమైన సేవ జీవితాన్ని కోల్పోయిన వాడవే కాబట్టి పేతురా విషయాన్ని అర్థం చేసుకుంటు మనల్ని అందరినీ యాచక సమూహంగా తయారు చేసుకున్నాను కానీ వీళ్ళు చేస్తున్నారు కఠిన హృదయాలు అయినారన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకే నేను మిమ్మల్ని ఊడ్చి పెంట కుప్పలో పడేస్తున్నాడు అంటే మీ యాచకత్వాన్ని పర్మనెంట్ గా నేను తీసేస్తున్నాను నాకు మీరు యాచకులు కూడా లేదు మీకు ఇచ్చిన థౌసండ్ ఇయర్స్ అవకాశం కానీ ఈ థౌసండ్ ఇయర్స్ లో మీరు వాడుకోలేకపోయినారు అందుకే నెక్స్ట్ టూ ఇయర్స్ నేను అనిలకి ఇవ్వబోతున్నాను అని మనకి అనుగ్రహించండి అది మనము యాచక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళలాగా ఉండాలి జాగ్రత్తగా కానీ దురదృష్టం ఏం తెలుసా రోల్ రివర్స్ అయిందని మీకు ఎన్నిసల నేను చెప్పిన మన కాలంలో రోల్స్ రివర్స్ అవుతున్నాయి అంటే ఇస్రాయల్ పనుల నుంచి యాచకత్వం మనకు సంక్రమించింది మనం ఏం చేస్తున్నాం వాళ్ళలాగానే చెడ్డవాట్ని ఆశించి మన యాచకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం అందుకే నేనా ప్రవచించలేదంటే మీరు ఎవరో పోండి మీరు పనికిరాని పెంట కుప్పగలం మిమ్మల్ని నేను ఊడ్చివేస్తున్నాడు అది ఈ రోజు మన కాలంలో నెరవేరే టైంకి మనం సిద్ధమవుతున్నాం ఇంకా ఎంతో కాలం లేదు ఎందుకంటే లోకపు పరిస్థితి అంతా భయంకరంగా ఉంది దేవుడు ఆ రోజు ఫరో మోస కాలంలో ఫరో హృదయాన్ని ఎట్లా కట్నపరిచిండో మన పడవ టైంకి హేరో హృదయాన్ని ఎంత కట్నపరిచిండో దానియలు కాలంలో లేక శత్ర కాలంలో ఆ నెకద్ నజర్ ఎంత కట్నపరిచిండో అదే రీతిగా అశ్రురాజు హృదయాన్ని కట్టినపరిచిండో అదే రీతిగా బబులను లేకపోతే ఆ యొక్క గిలిస్ దేశపు రాజుల హృదయాలను ఎట్లా కట్నపరచండు మన కాలంలో ప్రపంచం అంతటా కఠినపరుస్తుండో ఎవరిని కఠినపరుస్తుండో మీరు అర్థం చేసుకోండి ఎవరైతే ఈ వాక్యాన్ని తృనీకరిస్తున్నారో వాళ్ళ హృదయాలు అందరినీ కట్నపరచండు ఫస్ట్ గా శారీరకంగా పుట్టిన ఇస్వల్ పనులందరి హృదయాలు కట్టినపరుస్తుండే ప్రభుని స్వీకరించలేకుండా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తృునీకరించిన నువ్వు తృునీకరిస్తున్నావు కాబట్టి హృదయం ఇంకా కఠినమైత నువ్వు కట్నమయ్యే కొద్దీ దేవుడు ఇంకా శ్రమ పాలు వాడు ఈ చేస్తున్న పనే అది వారి హృదము కఠినమైపోయిందని యషయ ప్రవచనండి పోయి ఈ జన్లు ఇట్లను మీరు నిత్యము వినిచుందుకుందరు నిత్యము చుచ్చచుందురు గాని తెలుసుకున్న కుందరు వారు చూచి చెడుతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోరట్లు ఈ జైల హృదయము క్రవ్వు క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించున్నానని చెప్పాను ఇది అసలైన ప్రవచనం ఏషయా కాలంలో దేవుడు అంటున్నాడు వారిని వారి హృదయాలని నేను కఠినపరుస్తాను వారి చెవులని మూసివేస్తాను అన్నాడు ఎందుకు ఆ విషయం అర్థం చేసుకోవాలా ఎన్నిసార్లు కూడా చెప్తే వాళ్ళు విదేత చూపించని కొంతకాలం విధేత జీపించారు శాశ్వత కాలము తిరుగుబట్టనం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని శాశ్వతంగా నేను మూసేస్తున్నా హెషే ప్రార్థన జీవితం ఈ విషయం మనం అర్థం తీసుకోం మన జీవితం కూడా అట్లనే ఉంటది ప్రవక్తలు ఏ రీతిగా జీవించు వాళ్ళు ఎప్పుడు దేవునికి ప్రజలకి మధ్యలో సందులో ఇరికినరో అన్న విషయం సందులో ఇరకడం అంటే చాలా కష్టం కదా ఒత్తుకుంటా ఉంటది బాధకరంగా ఉంటది వాళ్ళ సేవ జీవితం సందులో ఇరికిన జీవితం లేక రెండు రాళ్ల మధ్యలో ఎరికిన జీవితం వాళ్ళ జీవితం ఏషియ కూడా అతనే ప్రార్థన చేస్తున్నాడు చూడండి పదకొండవ వర్షంలో ప్రభువ ఎండాల వరకు అని నేను అడగగాయన లేక పట్టణములు మనుషులు లేక పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకు కాబట్టి వాళ్ళ హృదయం ఎప్పుడు కఠినంగా ఉంటది ఎంతకాలం ప్రవ వీరి హృదయం నువ్వు ఇట్లా కఠినపరుస్తావు ప్రవ్వా వీళ్ళ కళ్ళు ఎంతకాలం మూస్తావు ప్రవ్వా అంటే ఏమంటున్నాడు అంటే ఇంకా ఎవడు ఉండడు చివరికి చివరి వరకు అట్టనే ఉంటుంది అంటున్నాడు ఇంకా అంటే ఒక అవకాశం లేదా ప్రవ్వ యషయ అడగాలసింది అడుతున్నాడు ఎషయ ఆడ అడుతుందా కింద చూడండి కంప్లీట్ గా నిర్జన మగు అంటే దేశంలో ఇంకా ఎవడ మనిషి ఉండడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అంటే చివరి వర్క్ వాళ్ళు కఠినంగానే ఉంటారు వాళ్ళు మారు పొందరు మన ప్రభుని స్వీకరించరు బోధలున్నాయి అబద్ధ బోధలున్నాయి చాలా దేవుడు ఏదో విధంగా ఇసల్ఫల్ని రక్షిస్తాడు ఏదో రీతిగా లేనేలేదు ఒకటే రీతిగా అది ఏసుక్రీస్తు నామంనా ఆయన మార్గం తప్ప వేరే మార్గం లేదు లేదు వాక్యం ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే విన్నారు ప్రకటన గ్రంథంలో ఉందంట వాక్యం అది ఎక్కడ ఉందని గురించి చూడలేదు ఒక దూత వచ్చి వాళ్ళకి స్పెషల్ గా సువార్త ప్రకటిస్తాడంట ఆకాశం నుంచి ఒక దూత దిగొచ్చి అప్పుడు వాళ్ళు దాన్ని గ్రహిస్తారంట అట్లా వాళ్ళు చెప్తున్నారు జకరే గ్రంథాల్లో మనం చూసినాం తను పొడిచిన వారు తనని చూచేతారని చూచి బలపడతారు అనేష్ అది చెప్తున్నారు చివరికి వాళ్ళు గ్రహిస్తారు చూడి వాక్యం ప్రకారంగా అది క్రైస్తల గురించి చెప్పాలి మీకు చూపించిన ఎన్నిసార్లు యుగ సమాప్తిలో ప్రతిరోజు ఆయనని సెలవేసిన గొప్ప జనం ప్రతిరోజు ఆయన సిలబేస్తున్నారు యాజకులు వాళ్ళు ఆయన చూసి పొడిచిన వాళ్ళు రొమ్మ కొట్టుకుంటారు అని ఉంది అక్కడ వాక్యం ఈ సల్పల్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు ఇంత క్లియర్గా వరకు దేశము మొత్తం నిర్జనమైనంత వరకు కూడా వాళ్ళ హృదయము కాదు ఎందుకంటే ఎన్నో అవకాశాలు వాళ్ళకి ఇచ్చిన ఎన్నెన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాలలో చూసినారు ఎన్నెన్నో ఏ దేశంలో లేని స్పెషల్ అద్భుతాలు నేను ఆశ్చర్యక్రియలు వాళ్ళకి నేను చేసిన చూడని విధానంగా వాళ్ళని చూసిన దూతలు కూడా కని విని ఎడగని కార్యాలు వాళ్ళ కళ చేసిన పర్ణకపు ఆహారమైన మన్నాని రుచి చూచే అవకాశం నేను వాళ్ళకు అనుగ్రహించిన అటువంటి అవకాశాలు అటువంటి అటువంటి అనుభూతి ఎవరికి లేదు ఈ రోజు వరకు కూడా ఆత్మీయ దృష్టి మనం చేస్తే మనకు అది కలిగింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మన్నా అని మనకు అర్థమవుతుంది అందుకే అది ఎంతో రుచికరమైంది విషయం మనం గ్రహించగలుగుతున్నాం కానీ వాళ్ళు శారీరకంగా శరీరానికి ప్రకృతి సహజంగా ఉన్న మన్నా తినర్వాళ్ళు అది ధనియాల గింజలు లాగా ఉంటాయనే బైబుల వాక్యం ఉంది అవన్నిటిని వాళ్ళు జమ చేసుకుని తెల్లగా ఉండేది అవి ధనియాల గింజల కొత్త నీర వాక్యం వాటి జమ చేసుకొచ్చి వాళ్ళు తిన్నారు తింటే తేనెలాగున్నది పచ్చి కొత్త నూనెలాగున్నది రుచి వాటి గురించి వివరించింది రుచి ఎంత బాగుంది ఇవన్నీ బాగా తినడం నేర్చుకోరు కానీ కొంతకాలానికి వాటి మీద ఆసక్తి పోయింది చవిచారంలు లేని మన్నా తిని తిని మాకు విసుకొచ్చింది అంటే మన భాషలో చెప్పాలంటే రుచి పచ్చి లేని ఆహారం ఒకప్పుడేమో దాన్ని ఎంతగానో పొగినిండ్రు దాని తర్వాత బోర్ వచ్చేసి ఇది రుచి పచ్చి లేని అంటున్నారు దీంట్లో ఏం లేదు రుచి అంటే నువ్వు పోగొట్టుకున్న రుచి నీ నాలు ఎబిలిటీ పోగొట్టుకుంది రుచి ఎబిలిటీ యుగ సమర్థులు అట్లనే జరుగుతుంది కదా మనం అందుకే కనిపెట్టుకోవాలి ఆయన మనం అటువంటి గుంపుల పడిపోకుండా అంటే మనము వీటిని కనిపెట్టుకోవాలా కాబట్టి యశో గ్రంథంలో చూస్తున్న ఆ ప్రవచనము నెరవేరుతుంది ఆయన వచ్చే టైంకి కూడా అది అది సంపూర్ణంగా నెరవేరే టైంకి మనం సిద్దమవుతున్నాం కానీ విశల్పాలు వాళ్ళ యాచకత్వాన్ని పోగొట్టుకున్నారు నేను వాళ్ళ గురించి తప్పగా ఎప్పుడు చెప్తలేను ఓ రీతిగా బాధ జాలి నాకుంటది అంతగా స్పెషల్గా చూసి వాటిని పోగొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీతిగా పోగొట్టుకోకపోయింటే మనకు రాకపోయేది కదా పౌలు అదేంటో రోగుల రాష్ట్ర పత్రికలో మీరు చూడండి రోగుల రాష్ట పత్రిక అధ్యాయము ఇరవై ఐదవ ఆ వార్తలు చెప్పబడ్డాయి వాళ్ళు కఠినంగా కాకపోయింటే మనం రక్షణలోకి రాకపోయేటోళ్ళం వాళ్ళు ఎందుకు కఠినమైనది మనకు తెలుసు వాళ్ళ దేవుని వాక్యాన్ని ఉల్లంఘించరు కాబట్టి దేవుడు వాళ్ళని కఠినపరిచిండ్రు వారి యాచకత్వాన్ని తీసి ఊడ్చిపడేసిండు ఊడ్చేసి పెంటతో సమానంగా చేసిండు కాబట్టి వాళ్ళ ఆరాధన ఈ రోజు పెంటతో సమానం చాలా కష్టం ఈ వాక్యం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే మనం వాళ్ళకి వ్యతిరేకం అనుకొని మన మీద కోర్టు కేసులు ఇది పెద్ద పెద్ద గడబడులు జరుగుతాయి ఇంగ్లీష్ లా చెప్తే మట్టుకు అని వాక్యం అదే రీతిగా ఉంది ఇక్కడ కాబట్టి మిమ్మల్ని బట్టి విత్తనములు చెపివత్తులు కాబట్టి విత్తనములు అంటే దేనికి సంబంధించింది ప్రకృతి సహజంగా అయితే ఆహారము ఆత్మీయంగా చూస్తే విత్తవాన్ని గూర్చిన ఉపమానం మీరు దేనించరు కదా విత్తనాలు దేనికి సంబంధించినాయి వాకేమే కరెక్టే కానీ అక్కడ ఆయననే చెప్తాడు కొన్ని విత్తనాలు ఎక్కడ కొన్ని విత్తనాలు ఎక్కడ ఆ విత్తనాలు ఏంది అప్పుడు అర్థమవుతుంది చెప్పండి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి కొన్ని మంచినేళ్ల పడ్డాయి చివరి మంచినీల పడ్డాయి కొన్ని మూలె తుపనల పడ్డాయి కొన్ని త్రోవ పక్కన పడ్డాయి ఆ ఏమైనాయి తర్వాత అవి తెలుసు ఇవన్నీ ఏంది ప్రభు అంటే శిష్యులు తర్వాత కింద చెప్తాడు వాటి అర్థం రాతి నేల మీద పడ్డ వాళ్ళు పడ్డ విత్తనాలు దేనికి సంబంధించిన అంటే ఇవి ఒక గుంపుకి సంబంధించి అని చెప్పాడు అంటే విత్తనం ఒక మనిషికి సంబంధించింది మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఆ ఉపానంలో అర్థమవుతుంది విత్తనం దేనికి సంబంధించింది అనేది కొన్ని త్రోవ పక్కన పడ్డాయి ఆకాశపాక్షుల్ని ఎత్తుకొని పోయినాయి మీరు ఎవరు అన్నప్పుడు బాల గురి చెప్పిండు దాని తర్వాత కొన్ని ముల తృపల్లా ముళ్ళు వాళ్ళని తొక్కివేసినాయి మీరు ఎవరు అని చెప్పిండు కొన్ని మంచి పడ్డాయి వాళ్ళు ఎవరని చెప్పిండు కాబట్టి ఆ విత్తనములు మనుషులకి సాదృశ్యం అని చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని బట్టి వితనం అని చెరిపివేతున్నంటే మీరు ఏ విత్తనం బట్టి గర్విస్తుండ్రో ఈరోజు ఇంతకాలం మేము స్పెషల్ మా విత్తనం స్పెషల్ మా జీవితాలు స్పెషల్ మేము స్పెషల్ గా ఎన్నుకోబడ్డ వాళ్ళం అవి ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా ఆ గోత్రాలని చెరిపి వేసేసి దేవుడు ఆ విత్తనం నేనైతే అట్లా చేసుకుంటున్నా ఎక్కడా కామెంటరీస్ అట్లా లేదు ఈ రోజు లేమి గోత్రికడు కూడా తెలియదు యూధా గోత్రికలేదు సిని గోత్రికడు కూడా తెలియదు ఏ గోత్రంలో ఎవరు తెలియదు అన్ని మర్చిపోయారు అది వాళ్ళు చెప్పుకుంటారు మేము పలాని గోత్రికులు అసలు కానీ అవన్నీ ఎప్పుడో బాగుంది తారమానై పని సంవత్సరాలకి ఎవడి గోత్రం ఎవరిదో అని తెలియదు స్పెషల్గా చెప్పుకుంటారు నేను మనష్య గోత్రీకుణ్ణి నేను బెన్యామిన గోత్రికొని నేను దబిద గోత్రిక నేను చెప్పుకుంటురేమో కానీ అవి ఎప్పుడో చెడిపోయినాయి ప్రణంగం చూసినాం ఒకరోజు యుగ సమాప్తిలో ఆ గోత్రాలకు సంబంధించినవి అవన్నీ తారుమారైపోతాయి ఒక గోత్రము ఒక లైన్ లో కనిపించదు మనకు ఈ రూబేరు గోత్రం అక్కడ కనిపించదు దాని గోత్రం కనిపించదు అక్కడ మాయమైపోయినాయి ఆ గోత్రాలలో మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి కాబట్టి శారీరకమైన విత్తనము అంటే గోత్రాలకు సంబంధించినవి కులాలకి మతాలకు సంబంధించినవి నీ యొక్క గుర్తింపుకు సంబంధించినవి అవన్నీ చెడిపివేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎవరు నీ పూర్వీకుడు కూడా నీవు ఎందుకు పట్టించుకుంటున్నావు ఈరోజు కొంతమందికి అది గర్వకారం నేను పలాని కుటుంబానికి సంబంధించిన వాడిని పలాని గోతానికి సంబంధించినవాడి కులానికి సంబంధించిన అవన్నీ పనికిరానివి అవి నేను చెడిపివేసిన ప్రభు వాటికి మన ప్రాధాన్యత ఇవ్వద్దు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా మన క్రైస్తవ జీవితం ఈ రోజున పెళ్లిళ్ల విషయానికి వస్తే కూడా పలాని కులానికి సంబంధించినవాడు పలాని కులానికి సంబంధించిన వాడు పెళ్లిళ్ళు చేసుకుంటా అయి కొంత డిస్టర్బింగ్ ఉంటాయి అంటే నువ్వు ఇంకా గోత్రాలకి లేక కులాలకి లేక నీ యొక్క వ్యక్తిగత గుర్తింపులకి లేక నీ యొక్క పూర్వీకుల గుర్తింపులకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అవి ఎప్పుడో కొట్టివేసాడు శిల్వ మీద ఇందులో యూదులని గ్రీసు దేశస్తులని లేదు భేదం అని ఎప్పుడో చెప్పేసాడు గోత్రాలు కులాలన్నీ తారుమారైపోయినాయి అవి పనికి రానివి అవి చెడిపివేసాడు దేవుడు మనం వాటికి ప్రాధాన్యత కాబట్టి విశ్వాసికి విశ్వాసితోనే పొత్తు అంతే అంతేగాని కులాల కులాల పొత్తు కాదు రెండు ఒకటే కులాలలో అయితే కొట్లాడుకోకుండా ఉంటారా ప్రేమ పూర్వకంగా ఉంటారా అట్లా ఏముండరు ఇద్దరు విశ్వాసాలు అయితే ప్రేమ ఉంటారు ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ ధీర్ఘంగా నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఆ వాక్యాలన్నీ నేను చూపిస్తలేదు మన ప్రభు కూడా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచిన విషయాన్ని మత్తవార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలలో చెప్పబడింది అది ఒకటి చదవండి తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం మత్తయ్యసువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పార్ పన్నెండవ వర్షంలో చూడండి పర్లదరాజ్య మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు ఎవరికి అనుగ్రహించబడలేదో చూడండి ఇప్పుడు కలిగిన వానికి ఎబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని వద్ద తీసివేయబడును ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదన్న విషయం జ్ఞాపం చేసింది మరియు వాడు చూచి చుండియో చూడరు అంటే గుడ్డివారు వినుచుండి వినకయు ఉన్నారు ఇంది నిమిత్తమై నేను ఉప్మా రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కలగార చూచి చెవుల విని హృదయంతో గ్రహించి మనసు తిరుపుకు నావలన స్వస్థతకుంటున్నట్లు వారి హృదయము క్రవ్వ ఇదే ఏషయంలో చూసిన కదా వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటకు విందురు గాని గ్రహింపే గ్రహింపరు చూచుట మటకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు ప్రవచనము మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా ఇసల్ గురించి అంటే శారీరకంగా ఉండే ఇసల్ ఈ రోజు అంతే క్రైస్తవులు కూడా అంతే శారీరకంగా ఉండే క్రైస్తవులు కూడా ఇసల్ఫలతో పోల్చబడ్డవాళ్ళు కదా కాబట్టి నువ్వు అంతరంగం ముందు మార్చబడి నువ్వు శరీరంగా మళ్ళా ఇస్సలుగా రివర్స్ అవుతున్నావు రోల్ రివర్స్ అవుతుంది నీ జీవితం రివర్స్ అవుతుంది అప్పుడు నువ్వు చూడలేవు ఈ యుగ దేవత వారికి గుడ్డితనం కల్పిస్తుంది పౌలు జ్ఞాపకం చేసినట్లు వారు చూస్తున్నారు గానీ వింటలేరు నువ్వు చెప్తున్నావు నువ్వు ఎంతగానో ప్రయాసపడి వాక్యాలను చెప్తున్నావు కొన్ని సమాచారం కానీ నీ సొంత వాళ్లే వీటిని వినలేని స్థితిలో ఉన్నారు నీతో పాటు సావాసంలో వాళ్ళు వీటిని వినలేని స్థితిలో ఉన్నారు వాటిని విని నిర్లక్ష్యం చేసి వెళ్లిపోయే కాలంలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇది కష్టతరమైంది మన మీద ప్రయాసపడుతున్నాం అనుకుంటున్నాం గానీ ప్రభు వాళ్ళ వాళ్ళకి గురితనం కల్పించండు వాళ్ళ హృదయాలు కఠినపరచండు ముఖ్యంగా యుగ ఆ గొప్ప జనం కఠిన హృదయలు యాజకులు కఠిన హృదయలు సంఘ సభ్యులు లేక పెద్దలు అంటారు పెద్దలు సంఘంలోని పెద్దలు అంత కఠిన హృదయలు అవుతున్నారు ప్రకృతి సహజంగా జీవిస్తూ వాళ్ళ హృదయలను కఠినపరచుకుంటున్నారు దేవుడు వాళ్ళకి ఇంకా కఠినంగా వాళ్ళ హృదయాలు తయారు మన సేవ కాలంలో మరీ కఠినంగా వాళ్ళు తయారవుతారు అయినా గానీ మనం మోసే ఫరం హృదయం కఠినమైన వదిలేసిండా సేవ వదిలిపెట్టలేదు మనం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు మన సేవా జీవితాన్ని మనం కొనసాగించుకోవాలా చాలా కఠినంగా తయారవుతా మన సేవ కాలంలో మన జీవితంలో మన మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళు మరీ కఠినంగా తయారవుతా వాళ్ళ హృదయాలు ఎందుకంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండ్రు వాళ్ళందరినీ నేను విడిచి ఊడ్చి పడవేస్తాను అన్నాడు వాళ్ళ హృదయంలో నేనే కట్నపరిచిన వాళ్ళని గుడితం నేనే వాళ్ళకి ఇచ్చిన అంటున్నాడు వీళ్ళు ఎందుకు చూడరు ప్రవ్వా నువ్వు మరణానికి వెళ్లేదు ఎందుకంటే నేనే వాళ్ళకు గుడితనం కల్పిస్తున్నాను ముందుగానే చెప్పింది ఇంకా ప్రశ్నించడానికి వెళ్లేదు ప్రవ్వా నువ్వు ప్రశ్నించాల్సింది అంత ఒకటే ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా వీళ్ళు ఇట్లుంటారు ఇంకెంతకాలం ప్రవ్వా నువ్వు వీళ్ళని కట్నపరుస్తావు ఏషా ప్రార్థన అదే కదా ఇంకెంతకాలం ప్రవ్వా వీరి నీరీతిగా నువ్వు తయారు చేస్తున్నావు వాళ్ళ పట్ల కనికరం జాలి చూపించు ప్రవ్వా నీ కలవరిసిలో మరణం దానికి సంబంధించిందే కదా ఎంత పాపలైనా నువ్వు చేరదీర్చును అని మేము పాడుతున్నాం వాళ్ళని క్షమించిపోవ్వా వాళ్ళ పట్ల నీ కనికరం చూపించు ప్రవ్వా అని నువ్వు కనిపెట్టుకో నీ ప్రార్థన జీవితంలో నీ ప్రార్థన ఖచ్చితంగా విజయం ఇస్తాడు గొప్ప నీ ఎంట వస్తారు అది నీ సేవ జీవితం నీకు కనిపించబడ్డ సేవ జీవితం ఒకటి అటువంటి సేవల ప్రభువు నడిపించాలా వచ్చేవారం మనం ఈ రెండవ అధ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వచ్చేవారం చాలా కష్టతరమైన వాక్యం ఎందుకంటే యాజకులు ఎటువంటి వివాహాలు చేసుకున్నారు తర్వాత పరిత్యాగ పత్రిక లేక ఈ రోజు మనకు ఆ భాష అర్థం కాదు పరిత్యాగ పత్రిక అంటే తెలుగులో అర్థం కాదు అది తెలుగు అయినా కానీ కానీ డైవర్స్ అంటే ఇంగ్లీష్ పదం తెలుగులో కూడా అర్థం ఇంగ్లీష్ రావడానికి కూడా డైవర్స్ అంటే అర్థమవుతుంది అంటే డైవర్స్ అనే పదం అంతా పాపులర్ అయిపోయింది కానీ పరిత్యాగ పత్రిక అంటే ఎవరికి అర్థం కాదు పరిత్యాగ పత్రిక అంటేనే డైవర్స్ కాబట్టి తెలుగులో మట్టుకు రాయబడింది పరిత్యాగ పత్రిక అంటే దేవునికి ఎంత అసహ్యమో ఎందుకు అసహ్యము నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మీ సేవలో అవి త్వరలో మీరు చూడబోతున్నాను కొన్ని చర్చెస్లల్లో ఫుల్ డైవోర్స్ డైవోర్స్ చేసే కొన్ని చర్చెస్లల్లా నేను మీకు చూపించిన కూడా త్వరలో ఇంతకాలము ముస్లింస్ కి పర్సనల్ లా ఉంది మీకు తెలుసు గత వారం నుంచి పేపర్లలో వస్తుంది కేసు మీరు చూస్తుండో లేదో తెలుగు పేపర్ కానీ ఏ పేపర్ గానీ ముస్లింస్ కి పర్సనల్ లా ఉంది మన దేశంలో అంటే ఏంటంటే వాళ్ళు మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్తే భార్యభర్తలు విడిపోయినట్లే దాని తర్వాత కోర్టు కూడా ఆమోదిస్తుంది అది విధానం మన దేశంలో అయితే ముస్లింస్ కి పర్సనల్ లా ఉంది కాబట్టి క్రైస్తవులకు కూడా క్యాననికల్ లా అని ఉంది అంటే ధర్మశాస్త్రం క్రైస్తవులకు కూడా బైబుల్ లా అనేది ఉంది దాని ప్రకారంగా మోసే రాసిండు కదా పరిత్యాగ పత్రిక ఎట్లా రాసించాలా రాయాలనేది చెప్పింది కదా ఆయన కానీ మొదట ఆ రీతిగా లేదని ప్రభు చెప్పిండు మీ కఠిన హృదయాన్ని బట్టి పరిత్యాగ పాత్రిక ఇవ్వమన్నాడు కాని మొదట నుంచి ఆ రీతిగా లేదన్నాడంటే మోషేకి ముందట లేదంటాడు ప్రభు కాబట్టి క్రైస్తవ జీవితంలో డైవోర్స్ అనే పదం లేదు ఒకసారి పెళ్లి చేసుకుంటే పర్మనెంట్ అన్నట్టు ఎటువంటి జీవితం నీ భార్య ఎంత కఠిన హృదయాలైన గానీ హోషాల మనం ఆ నీ భార్య ఎంత భయంకరంగా జీవిస్తున్నా గాని నువ్వు ఆయన మటుకు డివోర్స్ ఇవ్వడానికి కానీ రెండు కండిషన్స్ ఉన్నాయి బైబుల్లో ఎటువంటి స్థితిలో డైవర్స్ ఇవ్వొచ్చు అనేది రెండున్నాయి అవన్నీ క్లియర్ గా మీకు అర్థం కావాలా ఎందుకంటే మీ సేవలో అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు ఎట్లా ప్రయాసపాడి వాళ్ళని తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తావు ఎందుకంటే దేవుడు జతపరచడం వారిని ఎవడు వేరుపరచను వాళ్ళు శాపగ్రస్తుడు వాక్యం కాబట్టి ఆ పాసరే చెప్తాడు పెళ్లి అయిపోయినాక దేవుడు జతపరచాడు కాబట్టి ఎవరు కూడా వేరుపరచడానికి వీల్లేదు అని వాడే చెప్తాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత వాడే విడదీస్తాడు ఎవరు శాపగ్రస్తుడు ఈ వాక్యం కూడా అదే వాళ్ళని ఎందుకు నేను చెప్పిస్తా అంటున్నాడో ఇక్కడ అంతగా చెప్పబడింది కాబట్టి నేను వచ్చావారు మీకు అవన్నీ చెప్పిస్తాను బైబిల్ ప్రకారంగా డివోర్స్మెంట్ అనేది లేదు మొదటి నుంచి కూడా మోస కాలంలో లేదు మోసని జబర్దస్తి చేసి బలవంతం చేసి వాళ్ళు అనవసరమైన నిందలు నేరాలు మోపి వాళ్ళ బార్యలని విడదీ విడిచిపెట్టిండ్రు ఆ బార్యలు పోయి ఆ మందిరంలో ప్రార్థన చేస్తారు నేను మీకు వచ్చేవారని చూపిస్తా అది భర్తను విడిచిపెట్టిన భార్యలు మందిరంలో పోయి ప్రార్థన చేస్తాడు ప్రవ్వా నా భర్త నాకు అన్యాయం చేసింది ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాడు వాడేమో అక్కడ బలి అర్పిస్తుండడు అదే మందిరంలో ఇక్కడ ఉంది ఈ వాక్యం దేవునికి అది చాలా భరించనాని వేదనతో ఆ ప్రవచనం చూపిస్తున్నాడు మనకి భర్త యాచ కూడా ఎండ అర్పిస్తున్నాడు అదే మందిరంలో భార్య ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది వీడి నన్ను విడిచిపెట్టిండు దేవునికి ఎట్లుంటుంది ప్రార్థన వాడేమో బలి అర్పిస్తున్నాడు దేవునికి వాడేమో మంచి పని చేస్తా అనుకుని వాడు అనుకుంటున్నాడు ఈమెమో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది నా భర్త ఎట్లా చేసిండు అని అప్పుడు దేవుడు ఏం చేయాలయన ఎట్లా జవాబు ఇవ్వాలా ఆయన ఎట్లా ఓదార్చాలా వానికి ఎట్లా బుద్ధి చెప్పాలా భరించాలనే స్థితి కదా ఎట్లా దీన్ని ఈ ప్రాబ్లం ని ఎట్లా అడ్రస్ చేయాలా అనేసి ఆయనకే కన్ఫ్యూజన్ ఉంది కానీ ఓ విషయం అర్థం చేసుకోండి మన ప్రభు పుట్టక ఆయన కోపం ఎట్లుండనంటే ఆయన కోపగించిండంటే అగ్ని వచ్చి అగ్నికంధకం వచ్చి మొత్తం కాల్చివేసేది వాళ్ళని లేకుంటే భూమి వెళ్ళిపోయి వాళ్ళని మింగివేశాడు భూకంపం వచ్చి మింగివేశాడు కానీ మన ప్రభు మరణము వలన ఎంతో దీర్ఘ శాంతం కలిగిన ఆయన మన పాపాలన్నీ ఆవిడ భరించాడు కాబట్టి ఎంతో దీర్ఘ శాంతంతో మనందరినీ భరిస్తున్నాడు ద బర్డన్ ఆఫ్ ద లాడ్ ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అని ఎవరైనా మనం చూసినాం అదే వాక్యం యహోవా యొక్క భారం కలిగిన వాక్కు ఎందుకు ఇంతగా భారంగా ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు సాధ్యమైన కాడికి నువ్వు ఆ కుటుంబాలను కట్టడానికి ప్రయత్నించాను ప్రేమతో నచ్చ చెప్పండి ప్రవ్వా నాకు జ్ఞానం అనుగ్రహించి ప్రవ్వాళ్ళ వాళ్ళ మధ్యలో ఎందుకు అవగాహన లేదు ఎందుకు ఆ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటున్నారు ఒకరి నుంచి నేను ఎట్లా ఎట్లా వాళ్ళని ఆ అండర్స్టాండింగ్ నడిపించాల ప్రవ్వా ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినంగా అవుతున్నాయి సైతాన్ని కదా దేవుడు కడతాడు సైతాన్ని విడదీస్తాడు కాబట్టి నీకు పరీక్ష నీ సేవ జీవితంలో అది పరీక్ష ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని విడదీయడానికి వెళ్లేదు విడదీస్తే మటుకు నీకు భయంకరనే శిక్ష కాబట్టి మీరు అటువంటి శిక్షలో పోకుండా ఉండాలంటే మీ సేవలో ఇవన్నీ ఖచ్చితంగా మీరు త్వరగా చూడబోతున్నారు మీరు మటుకు కట్టాలా మీరు మటుకు ఫ్యామిలీస్ ని యునైట్ చేయాలా ఎందుకంటే దేవుడికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం బైబిల్ అన్నిట్లోకి వెళ్ళా మనుషుల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఎంతో అన్నిటికంటే ఘనమైనదనిగా వివాహం అనేది అన్నిటి విషయంలో ఘనమైనది అని హెబిల్ రాష్ట్ర పత్రికలో కదా హెబిల్ రాష్ట్ర పత్రికలో వివాహము అన్ని విష అన్ని విషముల కంటే ఘనమైనది అంటాడు అంటే దేవుడు వివాహానికి ఎంతగానో విలువనిచ్చిండు ఎంతగానో ఆయన దాన్ని ప్రేమిస్తాడు అంతగా విలువనిచ్చింది వివాహం ఎందుకంటే భారభర్తలు కలిసి ఉండడం చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ వాళ్ళు విడిపారు ఆదామ వాళ్ళు విడిపారు వాళ్ళు తిరిగి కట్టిండు మీద ఆగం మీద ఒకరినొకరు నిందలు మోపించుకున్నాడు ఎందుకంటే సైతాం గుణగణం నిందలు మోపడం కదా ఎప్పుడైతే భార్యాభర్తలు విడిపోతారో ఒకరి మీద ఒకరు నెలలు మొక్కుంటేనే ఉంటారు జీవితాంతం అది చాలా అసహ్యం దేవునికి భరించరా భరించరాని విషయం అది మనమేమో వాటిని చూసి నిర్లక్ష్యం చేసిపోతున్నాం మాస్టర్స్ ఈ రోజుల్లో నేను చూస్తున్నా ఓకే మీరు విడిపోతారా సరే నేను రాస్తాం మీకు లెటర్ మ్యూచువల్ కన్సెంట్ అంటారు మ్యూచువల్ కన్సెంట్ లాగా దాన్ని రాసి మేము ఈ రోజు పాస్టర్ల సమక్షంగా పెద్దల సమక్షంగా విడిపోతున్నాం ఇక మీదట మాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదని రెండు లెటర్స్ రాసి సైన్ చేసుకున్నాడు వాడబెట్టుకున్నాడు ఏమీ పెట్టుకుంటుంది దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కోర్టుకు కూడా పోతలేరు మన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు కోర్టుకు పోయి డైవర్స్ తీసుకోవాలా అట్లా తీసుకోకుండా ఫాస్టర్ చెప్తున్నాడు పాస్టర్ వాళ్ళకి పరిధిగా ప్రతి రాసి సైన్ చేయించు వాళ్ళే గొప్ప సేవ చేస్తా అనుకుంటున్నాడు వన్ వీక్ డబుల్ ట్రిపుల్ శిక్ష తెచ్చి పెట్టుకుంటున్నాడు వాడు ఈ రోజు అయితేనేది ప్రపంచంలో నాకు అన్నారీ రెండు కేసులు కాబట్టి ఇది బాహాటంగా జరిగే టైం నువ్వు ఎట్లా దీన్ని ఎదుర్కొంటావు నీకు ముందుగానే హెచ్చరించింది మోషేకి మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొన్నాడు మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభు దగ్గరకు వచ్చింది కేసు అనే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాడు దాని తర్వాత పౌరు దగ్గర వచ్చింది పౌలు ఎట్లా ఎదుర్కొన్నాడు అవన్నీ నువ్వు నేర్చుకొని నీ సేవలో బాహటంగా జరగబోతుంది ఎందుకంటే వాడు ఇంకా ఇష్టం వచ్చినట్లు జలబడతాడు ఈ టైం ఈ రాజ్య విస్తరణ రాజ రాజు వార్త ప్రకటించడం ఆరంభం అయిపోయేది కాబట్టి ఈ రెండు అది ముగింపు టైం ముగింపు పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ముగింపు టైంలో నువ్వు ఎంత గంభీరంగా దాన్ని ప్రకటిస్తూ ఉంటావో వాళ్ళంతగా జల్లడబడతా ఉంటాడు వాళ్ళని కాబట్టి చెత్త చెత్తగా చేసేస్తాడు పెంట కుప్పలాగా ప్రభు వాళ్ళందరినీ కాబట్టి పెంట పెంటుప్పలాగా యాజకులంతా తయారు చేస్తాడంటే అర్థం ఏంది పెంట చివరికి కాల్ చేయాల్సిందే చెత్త కాబట్టి వాళ్ళంతా శాశ్వతంగా నరకానికి పోతారు మీరు పోరు పోయేవారిని పోనీరాన్ని అడ్డగిస్తారని చెప్పి వాళ్ళ గురించి కాబట్టి అటువంటి భయంకరమైన సేవా మనం ఉంటున్నాం కాబట్ ఎంతో జాగ్రత్తతో ఎంతో ప్రార్థనా పూర్వకంగా మనం ఇటువంటి సేవలో మన జీవితాలను కొనసాగించుకోపోవాలా ప్రవ్వ నువ్వు తప్ప ఎవనను కాపాడలేరు ఈ సేవ కాలంలో నువ్వు తప్ప ఎవరు నడిపించలేరు ఇది భయంకరమైన మహాసంగ్రామం ఈ యొక్క భయంకరమైన ఆత్మీయ పోరాటం ఇది ఈ పోరాటంలో ప్రవ్వ మేము సైనికుల్లాగా ముందుకు పోతున్నాం యుద్ధ షురుల్లాగా యుద్ధ వీరుల్లాగా మేము పోతున్నాం ప్రవ్వ మీరేమో నడిపించండి ప్రవ్వా అపవాది ప్రవ్వా జలడబడుతున్నాడు ఎవర్ని ముంగుదామా అని ఎవర్ని కొడదామా అని ప్రభా గొప్ప జనం అందరు బలహీనలు అయిపోయి బానిసలైపోతున్నారు ప్రవ్వా వారిని మీ తట్టు నడిపించాలా అటువంటి శివ చేతులు నడిపించామని ప్రార్థించుకోవాలా మనం పరుషుతులకు తండ్రి వందనాలు వేసాయా మీరు ఇంతకాలం మాత్రం మాట్లాడుతున్నారు నడిపిస్తున్నారు ప్రభావ దాన్ని మీకు వందాలు యుగ సమాప్తి చివరిలో యాజకులు చాలా అపవిత్రంగా జీవిస్తున్నారు ప్రవ్వా హోమోసెక్షువల్స్ గా తయారవుతున్నారు యాజకులు ప్రవ్వారుషులు పురుషులుగా భయంకరంగా చేస్తున్నారు ప్రవ్వా బాయలను విడిచిపెట్టి ఎవన స్త్రీలతో వాళ్ళు జీవిస్తున్నారు ప్రవ్వా అపవిత్రలో సంఘంలో ఇది నెరవేరుతుంది ప్రవ్వా ప్రపంచం అంతటా మెజారిటీ యాజకులు అపవిత్రతలో పడిపోయినారని మీరు మాకు తను చూపించినారు ఎన్నిసార్లు ఆ ఇంటర్నెట్ లో చెత్త బూతు అంతా చూస్తూ వాళ్ళ కాలాన్ని గడుపుతున్నారు ప్రవ్వా మీ ధర్మశాస్త్రం పట్ల వాళ్ళకి ప్రేమ పోయిందినైనా ప్రార్థన జీవితం పట్ల ఎంతో నిర్లక్ష్యం అయిపోయింది ప్రవ్వా వారి పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం వారు బట్టి ప్రవ్వా గొప్ప అంతా మరణానికి పోతున్నారు ప్రవ్వా వారి హృదయాలు కఠిన పరిచద్దు అని ప్రార్థిస్తున్నాం నేనా ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు చూచలాగా వాళ్ళ ఆత్మీ నేతలను విపమన్ ప్రార్థిస్తున్నాం చెవులను విపమన్ ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అవగాహన శక్తిని విపమన్ ప్రార్థిస్తున్నాం ప్రవ్వాళ్ళు సత్యాన్ని గ్రహించి నిండు మొంచేవించి మీ కొరకు సమర్పించుకుంటే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క సేవలో ముందుకు కుటుంబాలను కట్టాలా ప్రవ్వా కట్టేవాళ్ళు మీరు ప్రవ్వా సాధనంగా వాడుకోండి తండ్రి మీరు ఏర్పరచుకున్న సంస్థ ఎంతగానో ప్రేమించిన ఆ యొక్క సంస్థని ప్రవ్వాడు చిన్నభిన్నం చేస్తున్నాడు ఈరోజు యాజకుల చేత ప్రవ్వా మేము ఆ కుటుంబాలని మా చేతిలోకి తీసుకోవాలా ప్రవ్వా మీ యొక్క ప్రార్థనా శక్తి వలన ప్రవ్వాళ్ళని మీకు సమర్పించాలా తిరిగి ప్రేమతో ఆ కుటుంబాలని తిరిగి కట్టాలా మీ కొరకు ఎందుకంటే మీరు ఏర్పరచుకున్న సంస్థ అక్కడి నుంచి గొప్ప సేవకులు వస్తారు గొప్ప సైంటిస్టులు పుడతారు ఎయిడ్స్ రోగాలకి మందులు కనుకునే సైంటిస్టులు ఆ కుటుంబంలోకి వస్తారు ప్రవ్వా రకరకాల రోగాల మీద మందులు పొందు కనుక్కొండే సైంటిస్టులు అక్కడి నుంచి పుడతారు ప్రవ్వా గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప ప్రవక్తలు ఆ కుటుంబాలనుకెళ్లి బయటకొస్తారు ప్రవ్వా రానేకుండా సైతానగాడు వాళ్ళ కుటుంబాలను కూలగొడుతున్నాడు ఆయన మీ ప్రేమని కనికరని చూపించమని ప్రార్థించినాం మా ప్రార్థనకు జవాబాయించని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా యవనస్తులు డివోర్స్ తీసుకుంటున్నారు ప్రభావా క్రైస్తవ సంఘాలలో వాళ్ళకి అహం అడ్డొస్తుంది ప్రవ్వా నేను గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకొని డైవర్స్ వెళ్ళిపోతున్నారు దైవికమైన ప్రేమ చింత భయము ఇంత కూడా లేదు ప్రభావ ఈ లోకంలో ఆచారంబద్ధంగా జీవించడం ఒకటే నేర్చుకున్నారు మీ యొక్క కనికరాన్ని చూపించి వాళ్ళని క్షమించమని ఈ సాయంత్రం సన్న ప్రభావ మీరేమో నడిపించి మీరు ఆగలవారి సరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెందు